అందరికి ప్రైజ్ లా దేవునామంలో కూడి వచ్చిన అందరికీ శుభాభి వందనాలు దేవునామానికి మహిమ కలుగునాక ఇదే నమ్మక దేవతన కృపల్లో భద్రపరిచి ఒక సాయంకాలము దేవుని శృతించేటకు ఆయన స్వరా వింట ఇచ్చిన బట్టి ఒక దళితని బట్టి దేవునికి శృతి కలుగునాక మనము స్టార్టింగ్ ప్రార్థన చేసుకున్నాము మనం మూసుకోండి స్తోత్రం ప్రభా పరిశుధర పరిశుధన పర్మతని రాజ్యానికి స్తోత్రం ఇస్తూ తండ్రినికి వందనాలు చెందిస్తున్నాము దేవాది దేవ అయా బ్రబా దివామారితాన్ని వచ్చినాం ప్రభాతం నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా దివామారి ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి నీకే వందనాలు కృతజ్ఞత చూపిస్తూ వదనాలు చెల్లిస్తున్నాం ప్రభాతం అయ్యా ఎంతో గొప్ప ధన్యత మాకు ఇచ్చిన ప్రభావ నీకు వందనాలు ఇస్తూ ప్రభా తండ్రి ప్రభు వచ్చిన వారిని ఆశీర్వించిన ప్రభాతండి దేవా ప్రభు మరినైనా మా వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభావం మరినైనా మాలో ప్రతి పని తీసుకుండి ప్రభా మరినైనా ఇంకా దాని వాక్యమైన ప్రతి సత్యం గ్రహించిన ప్రభా యొక్క ఆత్మనీయత ఇవ్వండి దేవా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయా పరశుధాత్మల దేవాతబిడ్డలు తండ్రి ఆ బిడ్డలకు నైనా ప్రతి అలసి విడిపించి ప్రతి సమస్య నుంచి విడిపించి తల్లి వచ్చేటైనా మీ సహాయం దయచండి ప్రభా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా దేవా దేవ పరుశుదాత్ముల తండ్రి స్తోత్రం నేను ప్రభా అయా మేమున్నామంటే తల్లి నీ నీ దయప్రభ నీ ఆశీర్వాదం ప్రభా దేవా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభాత మాయమ ప్రభావంలో నీకే కలుపు దేవా అయ్యా ప్రభా మరి నా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభాతం ప్రభా తండీ నైనా ప్రభా ఎవరెవరు ఎక్కడైనా మరి సేవకి వెళ్ళినారో ప్రభా వారికి తోలిండని మీకు ఆపదలు నేర్చుని తండ్రి మీ కృపల్లో భద్రపరిచి సేవ చేయలేగనా ప్రభాత అతన్ని అక్కడ అద్భుతకరంగా జరుగులాగా ఆశీర్వదించండి ప్రభా దేవానికి స్తోత్రమే అతన్ని నైనా ప్రభానికే వందనాలు చెల్లిస్తున్నాము అతని దేవాది దేవా ప్రభా మమ్మల్ని ప్రతిరోజు మాట్లాడి మేము నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాతం అయ్యాక అపాయకరమైన భయంకరమైన దినాల్లో మేము దేవా ప్రభా అతన్ని నైనా ప్రభా మరి మీరు మాత్రం ఒక్కరోజు మాట్లాడకపోయినా మేము ఉండలేము తండ్రి అయా మేము బ్రతకలేము ప్రభాయ అయా మేము స్వరం వింటే మేము బ్రతుకుచ్చాము అయ్యా తండ్రి దివానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తి దివా మాతో ఇంకా మేము బలపరచం తండ్రి ప్రభా ఇంకా రాబోయే దినాలు మీ సేవలు బలంగా వాడుకోమని వేడుకొచ్చాము తండ్రి మరి ఆయన ఈ కమ్యూనిస్టర్ వాక్యం వింటున్న ప్రతి వారిని బలపరచండి ప్రభా దేవా నా తని శక్తితో నింపండి ప్రభా దేవా అయ్యా ప్రభా మరి రక్షణ వారితో రక్షణ పొందాలన్న ప్రభా తాన్ని దర్శించండి మాట్లాడండి దేవా యేసు మరి ఎక్కడైతే అబద్ధం ఉందో ప్రభా తి అబద్ధం నుంచి ప్రభావిడి దేవ అయాచోట మీకు సత్యం ప్రకటింపబడలాగా దయచేసి అయినా మరి దర్శించండి ప్రభా ప్రతి ఒక్కరిని బిడ్డ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయానికి వందనాలు అయ్యా ప్రభా మరి ఎంత ప్రభావం మీకు శుద్ధి చెల్లించినా మేము తక్కువ ప్రభా తండీ అయా ప్రార్థన ప్రభా మాకు శక్తి బలం దండి ప్రభా వాక్యం వందైనా మరి నైనా బలపరిచిన ప్రభా సత్యం గ్రహించేవా అయా మా చవులను విప్పని ప్రభా తం దేవా మీ ప్రతి వాక్య లోపే నచ్చిన మనస్సు దేవా అయానికి సాక్షిగా ఉండాలి తని ప్రతి చోట ప్రభా అయానికి వందనాలు తండ్రి దేవాది దేవ ప్రభావం ప్రభావతం ఆ రాధనంత ప్రభాతండియా ప్రభా మీకే అప్ప చెప్పుకుంటున్నా ప్రభావ మీకు పరిశుభాత్వం దయచేసి ప్రభా మీరు ఆకలి కోమలంత శుద్ధపరచుకోమని ఈ స్వీకరిస్తూ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే మన మంచున్న సుజాత గారు పాట పాడతారు రిసన్ మీరు పాట పాడండి వేలాది ూతల గణములతో కొనియా నా స్వగలతో వేలాది దూతల గణములతో కొనియా రబడుచున్నే సయ నీకే నారాధనా మహదానందే నలో నిన్ను స్ ప్రతీక్షణం మహదానందే నలో పర వశ మే నిన్ను స్ ప్రతిమధుర స్వరముల ఏడారి నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ నా విజయ సంకేతమాడారిత్ర్రోవలు నీ నడచిన ఏరుగని ముందుచీన జయ వీరుడాహృదయ సంకేతమా నివేణివే నమో నివేణివే నాధారమో నివేణివే నమో నివేన ఆధారము మధుర స్వర కనా సంపూర్ణమయీ నీచిత్తమే అనుకూలమీ నకల్ప మే జరిగించు జున్నావు నను విడువకా నాధైర్యమో నీ వేద సంపూర్ణమయీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను వే That's right. రాధనా మహదానందే నాలో పర వశ మే నిన్ను స్ ప్రతీక్షణ మహదానంద మే నో పర వశ మే నిన్ను వేలాది ఆడబడుచున్న నాయనా థ్యాంక్ యూ సిస్టర్ రేజ్ థ్యాంక్ యూ అక్క రైజర్ మా అజను చంద్రశేఖర్ అన్న గారు వాక్యం షేర్ చేస్తారు రైజర్ అన్నా రైజు రాజ పరిశుద్ధుల బాగుతండ్రి సర్వోన్నతులకు దేవ మీకే సమస్త గణత మహిమప్రభావాలు చెందించుకొని చిన్నాం అయినా ఈ యొక్క దినా మీ సాయం చేత నడిపించినారు సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని ఇచ్చినారు మిమ్మల్ని స్థితించలాగన గణపరచు లాగన ఆరాధన సమయంలో గడిపే సమయాన్ని ఇచ్చిన మీకు ఎంతో బంధాలను అయినా మరి విశేషంగా మీ యొక్క శరత్నంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మీరు బగించినందుకు మీకు ఉన్నాను ప్రాభ మీరు ఎంతో పరిశుద్ధులు కాబట్టి నాయకున్నా మేమందరం పరిశుద్ధంగా జీవించాలని అయినా అవును ప్రభా ఈ కాలంలో ప్రభా అక్రమం ను విస్తరిస్తుంది అనేక రకాల చదారిపోతుంది ఎక్కడ కూడా పరిశుద్ధత లేదు నైనా కాబట్టినైనా సైతనుడు విజృంభించి పనిచేస్తున్నాడు వారికి ఛాన్స్ ఇవ్వద్దు ప్రభు కాబట్టినైనా మీ అందరు మేము మరీ పరిశుద్ధంగా తయారవలాగా సహాయపడతా వాక్యం చేత సిద్ధీకరించబడ్డ జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రార్థనలో ప్రభు మీ మీతో సంభాషించగల అవకాశం దండి అదేవిధంగా ప్రభా మీ వాక్యాన్ని ధనిస్తుండగా మీ యొక్క పరిశోధన నడిపింపు దేయండి ప్రవచనాలని అర్థం చేసుకుంటే జ్ఞానాన్ని ఆ యొక్క ఆత్మీయ నడిపికు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవేశాన్ని ఆపేక్షించుట బహు ప్రాముఖ్యమైన అదిస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుంది ప్రపంచం అంతటా బైబుల్ ముందుగానే చెప్పబడింది భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా ముందుగానే హెచ్చరికబడింది నాయన వాటిని మీరు చదవమన్నారు పరిశోధించమన్నారు కాబట్టి ఆయన వీటిని మేము పరిశీలించి బహు జాగ్రత్తగా మమ్మల్ని మేము కాపాడుకోవాలి మా కుటుంబాలని మా సంగస్థులని అనేకలకి వీటిని మేము చూపించాలి అందు నిమిత్త మీరు ఇంకా నిలబెట్టినారు ఈ కాలంలో ఈ లోకంలో కాబట్టినైనా పనులు త్వరగా ముగించుకోవాలి బ్రహ్మ ఎందుకంటే మీరు అక్కడ బహు సమీపంగా ఉంది సంబంధించిన సూచనలు అన్నీ నెరవేరుతున్నాయి కాబట్టినైనా మేము బహు జాగ్రత్తగా భయంతో వణుకుతో మీ సన్నిధి సన్న గడిపిన భాగ్యాన్ని మాకు తెచ్చాను ఎక్కువ ప్రారంభంగా సమ్మె అంత వరకు సహించమని వాకింగ్స్ అనిపిస్తున్నాయి నేను కాబట్టి నేను అటువంటి వారే పర్లక రాజ్యావేసిస్తారని కూడా హెచ్చరిస్తుంది కాబట్టి మాకు అటువంటి జ్ఞానం అటువంటి ఆసక్తి రోషాన్ని పుట్టించండి మేమందరం మీ కొరకు సాక్షులైన లోడలాగా మీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించున్నా తండ్రి ఈరోజు ఐదవ తారీఖు జులై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బైబిలోని తిరిగి ప్రకారంగా మనం ఉంటుంది బబులోని కాలం అని ఈ యొక్క బైబిల్ వాక్యాలు సూచిస్తున్నాయి అదేవిధంగా ప్రకృతి సహజంగా గోడ మీద ఉన్న గడియారము మరియు ఆ యొక్క క్యాలెండర్ సూచిస్తా ఉంది మనం వింటుంది బబులోని కాలం అని కాబట్టి బబులోని ఏ రీతిగా పాత నిబంధన కాలంలో అది సంపూర్ణంగా నిర్మూలించబడిందని మనకు అందరు అది ఆత్మీయంగా మారిపోయింది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించగలుగుతున్నాం ఎందుకంటే ప్రకటన తిరిగి వచ్చింది అది బబులోను తిరిగి కూలిపోయాను కూలిపోయాను అని హెచ్చరించబడింది కాబట్టి ఆ యొక్క బబులోనికి విషయాలు మనం ధ్యానిస్తున్నాం బబులోను ఎక్కడ ఉంది అన్న విషయం మనం గ్రహించాల ఆత్మలో పరిశుద్ధ ఆత్మ అభిషేకం లేకపోతే వీటిని గ్రహించలేము ప్రకృతి సహజంగా ఇంటలెక్చువల్ గా వీటిని అర్థం తీసుకునే ప్రయత్నిస్తూ ఉంటాం వాడి సంబంధించిన రకరకాల పుస్తకాలు చదివే ప్రయత్నిస్తూ ఉంటాం కానీ వ్యక్తిగతంగా ప్రార్థనలు కూర్చొని వీటిని నేర్చుకోమన్నట్టు ప్రభుత్వ దీనికి సంబంధించి దాన్ని ఎప్పుడైనా అడుగుతామా అంటే చాలా కష్టం అడగడం ప్రభు ఈ వాక్యం నాకు అర్థం కాదు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటా ప్రభు అని ఎవరైనా ప్రార్థన చేస్తారా అంటే కూడా కష్టమే కాబట్టి ఎవరిని హెచ్చరి ఎవరిని కించపరిచే సేవ పరిచయం అనేది కానే కాదు బలపరచాలా ఎందుకంటే మనం ఈ సత్యాన్ని గ్రహించడము అది వారికి అనుగ్రహించబడలేదు మనకు అనుగ్రహించబడింది మనకు అనుగ్రహించబడ్డప్పుడు మనం వాటిని కృతజ్ఞతతో వాటిని స్వీకరిస్తున్నాం అనుమానించకుండా పరిశీలించకుండా వాటిని వాక్యంతోనే పోల్చుకుంటున్నాం ఇది ప్రభుత్వాలను కలిగి నేను సంపన్నగా విశ్వసిస్తున్నాం స్వీకరిస్తున్నాం మనకు వేదపరచినాయి ఎన్నో జరిగినాయి మన కాలంలో టూ థౌజండ్ నుంచి మనం చూస్తున్నాం ఎన్నో ప్రవచనాలు అవన్నీ మన కాలంలో నెరవేరినాయి సంపూర్ణమైన ఈ ప్రవచనాల గురించి మనం గణిస్తున్నాము గోగు మా అన్న అంశం గురించి మనము కొన్ని నెలల నుంచి ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు మరికొన్ని నేను ఈ రోజు చూపించిన వేసపడుతున్నా ఈ రోజన్నా ముగిసిందని అనుకుంటున్నాను కానీ ప్రభు చిత్తము అనే ఏ రీతిగా మనల్ని ముందు నడిపిస్తాడో ఆ రీతిగానే మనం ముందుకు పోతా ఉండాలన్నది నేను నేర్చుకున్నా గతంలో కనీసం ఇప్పటికీ కేబిపిఎన్ పరిచర్య ఆరంభమై పదిహేడు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది టూ థౌజండ్ ఎయిట్ లో స్టార్ట్ చేస్తామంటే టూ లో కూడా ఇవే వాక్యాలు ధ్యానిస్తా ఉన్నాం బుల్లో సంబంధించిన విషయాలు పైగా పట్టణ గ్రంథము ఇరవైవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాము కొంచెం గ్యాప్ తీస్తాం టైం పట్టణ గ్రంథంలోని ఇరవైవ అధ్యాయాన్ని మనము కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయంలో ఏ రీతిగా సాయితానుడికి దేవుడు పర్మిషన్ ఇచ్చిండీ మనం మరి ధ్యానిస్తా ఉన్నాం అధ్యాయం అంత ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం రెండవ ప్రశ్న చూడండి అపవాది సాతాను అను ఆ ఘట సర్పము కాబట్టి అపవాది సాతాను ఘట ఇవన్నీ ఒకటే కానిక్కడ ఈ వాక్యం చేస్తా వాటిని వేర్వేరుగా చూడడానికి వీల్లేదు అపవాది సాతానుగా మారిండు సాతాను ఘటసర్పంగా ఉన్నాడు అయితే వాడి పరిస్థితి ఏందనేది అక్కడ మనం చూస్తున్నాము సిల్వలో వాడిని బంధించిండు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు సంవత్సరాలు కానీ వెయ్యి సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఉంటుంది రెండు ముగింపులో కాబట్టి ఇవి ఎప్పుడు జరుగుతున్నాయి అనేది ఆత్మలో తెలుసుకోవాలా ఎందుకంటే మనకు తెలుసు ప్రవచనము ఆరంభమై అది కొనసాగుతూనే ఉంటది అది కొనసాగుతా ఉంటే ఇంకొక ప్రవచనము మధ్యాహ్న ఎక్కడో ఆరంభమై రెండు కొనసాగుతూ ఉంటాయి చివరి వరకు కాబట్టి ఈ సీక్రెట్ మనకి ఎప్పుడో బయలుపరచబడింది ఒక ప్రవచనం ఆరంభండి కొనసాగుతా ఉంటే దానిమీద ఇంకొక ప్రవచనము కొనసా ఆరంభమై కొనసాగుతూ ఉంటాయి అట్లా ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి లేయర్ మీద లేయర్ ప్రవచనాలు నెరవేరుతూ ఉంటాయి వాటిని మనము అర్థం చేసుకోవాలా ఈ లోకస్తులకు మనకు అర్థం కాదు పైగా యథార్థంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించకపోతే మటుకు ఎప్పటికీ ఇవి వారికి బయలుపరచకూడవాలట అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వీడు విడిపింపబడినాక చూడండి ఏడవ వెయ్యి సంవత్సరం గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నలు దిశల జనంలోనూ లెక్కకు సముద్రపు ఇసుక వలే ఉన్న గోగు మాగోగు అన్న మోసపరిచి వారిని యుద్దంలో పోగుచేటకే వాడు బయలుదేరాను ఈ వాక్యము మనము లాస్ట్ ఆల్మోస్ట్ ఒక మంత్ నుంచి చూస్తా ఉన్నాము దగ్గర దగ్గర మూడు నాలుగు మూడు దేని ఐ థింగ్ ఫోర్ ఫైవ్ పార్ట్స్ అయిపోయింది ఆల్రెడీ గోగు సంబంధించి అయితే లెక్కకు సముద్రం ఇసుక ఉన్న గొప్ప జన అంటే మతపరమైన క్రైస్తవులని ఈ గోగు అని వారు ఎట్లా మోసగించారు అంటే ఉమానైతే చెప్పాలంటే వీళ్ళంతా ఆ సంతానమే కానీ మోసగించబడ్డవారు వారిలో నుండే బయలుదేరిన వారు వీళ్ళు ఎక్కడ నుంచి బయల్దేరిన్ భూమి నాలుగు దిశ నాలుగు అనేది తీసుకోవాలి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కదా నాలుగు దేశాలు అంటే ప్రపంచం అంతటి నుంచి బెల్దేరిన్ వీళ్ళు కానీ మనము ఏజ్కల్ గ్రంథంలో చూస్తున్నాము ముప్పై ఎనిమిదవ దేశంలో గతంలో అవి కొన్ని ప్రాంతాలకు సంబంధించిందని మనం చూస్తున్నాము మెసెకో అనే ప్రాంతము దాని తర్వాత తొగర్మ అనే ప్రాంతము అట్లనే ఓమేరు అనే ప్రాంతము అట్లా రకరకాల ప్రాంతాలు చూస్తున్నాము మనం చాలా మంది ఈరోజు యూట్యూబ్లలో చూస్తున్నాం ఎందుకంటే ప్రస్తుతం ఇట్లాంటి యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఇరాన్ మీదికి ఇస్రాయల్ దాడి చేయడము రెండింటికి మధ్యలో సడన్లీ అమెరికా బయటికి రావడము అమెరికా ఇరాన్ మీద యుద్ధాలు ఫామ్స్ వేయడము ఇవన్నీ ప్రవంచాలను ప్రకృతి స్వజంగా నెరవేరుతుంది మనం గ్రహించగలం కానీ ఇవన్నీ ఆత్మీయంగా ముందుగానే మార్చబడ్డాయి అన్న విషయాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ ఉత్తరి దిక్కున్న దేశాలనే కాని మన ప్రభుత్వ చూపిస్తున్నాడు 2008 థౌజండ్ ఎయిట్ నుంచి ఒకటే అండర్స్టాండింగ్ ఒకటే అర్థం ఏంటంటే ఇవన్నీ పాతవి గతించి సమస్తం కృద్దమైనవి ఇవి ప్రకృతి సహజమైనవి కానీ ఇవన్నీ ఆత్మీయ ప్రపంచంలో ఆల్రెడీ ఉన్నాయి అవి అక్కడ ఒకదానికి వ్యతిరేకంగా ఒక దురాత్మలు అవి దేశాల దేశాల ప్రతిబింబాలు అంటాం వాటి ఇప్పుడు మనం ఉంటున్నాయన్ని నీడ వంటివి కానీ నిజ స్వరూపంలో పలోకంలో ఉన్నాయి ప్రతి దేశము యొక్క నిజ స్వరూపము పరలోకంలో ఉంది పరలోకం కూడా చిరా కట్టబడింది అనేసి మనం వాక్యం కదా పరలోకము బలవంతుల చేతిలో కట్టబడిన లేదా వేసుకుడు కోణలో కాబట్టి పరలోకము అంటే చాలా ఏమనుకుంటారంటే దేవుడు దేవుడు అనుకుంటాయి కానీ అనేకమైన ఆకాశంలు మహాకాశంలు వాటి అందు ఆకాశం అని మనం ధరిస్తూ ఉంటాం పాట పాడుతూ ఉంటాం పావులు మూడవ ఆకాశం వరకు తన గురించి ఇన్ గా చెప్పుకుంటా ఉంటాడు అట్లా రకరకాల లేయర్స్ పరలోకాలు ఉన్నాయి ప్రభు మటుకు ఆ యొక్క చివరి లేయర్ లో ఉంటాడు ఆ ఏడవ ఆకాశం అక్కడ ఆయన ఆ దూతలు తన సరిదలో ఉండే దూతలు కాని తగిన ఆత్మీయ ప్రపంచాలు ఈ ప్రకృతి ఉండే మనకి వాటి అది కనిపించవు ఇంకటి వాటిని నువ్వు చూడాలంటే నువ్వు కూడా ఆత్మలో ప్రయాణం చేయడం నేర్చుకోవాలా ఇది ఎవరికి సాధ్యం చెప్పండి మనుషులకు సాధ్యమే ఎందుకంటే దేవుడు సమస్త సృష్టి మీద మనుషులకు కూడా అధికారం ఇచ్చిన చూస్తాం ఆదాము ఆదాంకి ఆ ఆజ్ఞ ఇచ్చేది సమస్త సృష్టి మీద పరిపాలించడానికి అధికారం ఇచ్చిన అన్నాడు పాపం వలన పోగొట్టుకున్నాను ఎందుకంటే సైతం తెలుసు సమస్త సృష్టిని అధికారం తీసుకున్న అధికారంగా పొందుకున్న ఆదాముని మోసగిస్తే నేను ఆ అధికారాన్ని తిరిగి పొందుకోగలను అట్లా వాడు సమస్త ప్రపంచాలని ఆ యొక్క సామ్రాజ్యాలని వాడు వాణ్ణి స్వాధీనం చేసుకున్నాడు అందులో భూమి కూడా భూలోకం కూడా పరలోకాన్ని కొంత భాగం స్వాధీనపరచుకున్నాడు వాడు అందుకే ఆకాశ సమూహాలు అని మనం జన్స్ రాష్ట్రపత్రికి ఆరో అధ్యాయంలో అవన్నీ క్రిందికి దిగొచ్చిన నేను గతంలో చూపించిన మీకు నేను అవన్నీ క్రిందికి దిగొచ్చి ఆ యొక్క రాజులలో దూరిపోవడము వాడు ఒకరి దేశానికి ఒకరి వ్యతిరేకం కావడము ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం కాబట్టి ప్రకృతి సహజంగా చూసే వాటిని అందరూ న్యూస్ పేపర్లల్లో టీవీలలో చూస్తున్నారు గానీ ఇవన్నీ వీటికి ముందు అవి ఆత్మలో జరుగుతున్నాయని ఎవరు గ్రహించలేకపోతున్నారు అందుకే ఈ ప్రవచనం ధ్యానించడం ప్రవచన పరిచర్య అని తెలుసు అయినా కాని మనము ప్రవచన వరకు వరకు వివరం ప్రయత్నపడుతున్నా చెప్పండి మనలో అందరం హెచ్చరిక రక్షణ సందేశాలు అక్కడికి అక్కడే ఆగిపోయినాం గాని అంతకు ముందు దాటిపోలేకపోతున్నాం బైబుల్లో ఐదు రకాల పరిచర్లు ఉన్నాయి మనం చూస్తా ఉంటాం ఎప్పుడన్నా ఒక రోజు వాటిని కానీ ఐదు రకాల పరిచయలలో నీ పరిచర్య ఎక్కడున్నదో ఎప్పుడన్నా గ్రహించినవా మన రికార్డింగ్స్ లో చూస్తాం మనం ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అని ఆ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీలో ప్రవచనం అనేది ఒక ప పరిచర్య బోధించడం ఒక పరిచర్య యాజక ఒక పరిచర్య ఇట్లా రకరకాల పరిచయలు మనం చూస్తా అని ఏ మనం ఏ పరిచర్ కొరకు ఈ లోకంలో అనేది మనం తెలుసుకోకపోతే మన పిలుపు వృధా అయిపోతుంది అందుకే నేను ఇవన్నీ మీకు చూపిస్తా ఉంటాను ఎందుకంటే నీ పిలుపు ఎక్కడ ఉంటే గ్రహించగలవు ఉపరీగా ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు ఈ ప్రవర్శాలను అర్థం చేసుకుని ఎవరికైనా చెప్పగలవా నీ వరము రిలీజ్ అని ప్రార్థన చేస్తే క్షణాలలో స్వస్థతలు రావడం జరిగిందా అంటే నీకు ఆ యొక్క అంటే పరిచర్య వరం యాజక లేక సువార్థికుని వరం సువార్థికుడు అదొక పరిచర్య నువ్వు ధైర్యంగా ఒక అన్యునికి సువార్త చెప్పగలవా అది అది నీకు అనుగ్రహించబడ్డ పరిచర్య ఎటువంటి వాడికైనా గాని వాడు ఏ మతని వారికి ప్రేమతో సువార్త చెప్పగలవా నీకు సువార్థిక్కుని పిలుపు ఉంది అన్నట్టు నువ్వు చెప్పలేకపోతున్నా నీకు ఆ పిలుపు లేదన్నట్టు కానీ ఆ పిలుపుల కొరకు ప్రయాసపడాలా ప్రవ్వ అందుకే నీ అనాది సంకల్పంలో ఆ ఎక్కడ నా పాత్ర ఎక్కడుంది ప్రవ్వ చూపించు దాని ప్రకారంగా నేను పాటించాలా ప్రభు అని ప్రార్థన చేయపోతే ఏమవుతుంది తెలుసా నీ పిలుపు అది వాడుకోకుండానే నువ్వు కాళ్ళ ముగిస్తావు సమాధి తోటకి వెళ్ళిపోతావు పిలుపు వేస్ట్ అయిపోతుంది అట్లా కావడానికి వీల్లేదు కాబట్టి నీ పిలుపు ఎటువంటిది అనేది ప్రార్థన పూర్వకంగా వాటిని తెలుసుకోవాలా సరే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అపవాది అయిన సాధారణుడు ఘట్ట సర్పము వాడు నలు దిక్కుల నుంచి ఏం చేస్తున్నాడు భూమి అంతంతటా వ్యాపించి తర్వాత భూమి నలు దిశల అందు జనములను లెక్కకు సముద్రపు ఇసుకోవలే ఉన్న గోగు మాగు అన్న వారిని మోసపరిచి వారిని యుద్ధం నాకు పోగుచెట్టుకై వాడు బయలుదేరడు అయితే ఇది ఇది ఒక ప్రవచనము వాడు భూమి మీద నలు దిశల నలు జనములను ఎట్లా పొగు చేసిండే యోగ మనం చూసినాం కదా దేవుడు అడుగుతున్నాడు సాతానని నువ్వు ఎక్కడి నుంచి భూమి నలుగు దిశలో తిరిగి వస్తున్నా ఇక్కడ అక్కడ ముందుకు వెనకలికి అని ఎంత తిరుగుతున్నాడంటే వాడు మొదటి నుంచి కూడా భూమి నలుగు దిశల తిరుగుతా సమకూర్చుకుంటున్నాడు పాత కాలంలో అందుకే యుద్ధాలు బహు భయంకరమైన నిద్యానికి కలిగాడు ఎందుకంటే వాడు బాగా సమకూర్చుకొని విగ్రహారాధనలో వాడు ఎంతగానో మహిమను పొందుకొని వానికి పవర్ జమ చేసుకున్నాడు వాడిని అనుచరులాగా తయారు చేసుకున్న మనుషులని మనుషులని దేవుడు పుట్టిస్తే వాడు మనుషులని వాణి అనుచరులాగా తయారు చేసుకున్నాడు ని మనుషులు దాన్ని గ్రహించలేదు చెప్పవలేకపోయే గారు పాత నిబంధన కాలంలో ఎప్పుడైతే మన ప్రభు కలవరిశిలలో తన ప్రాణాన్ని బలియాగంగా సమర్పించిండో అపోవాదిని సాతాను నిరాధాయున్ గా వాడి దగ్గర ఏ ఆయుధాలు లేవు ఇది గ్రహించినప్పుడే నువ్వు దుష్టుని మీద విజయం పొందగలవు లేకపోతే నీకు ఆ భయం వెంటాడుతూనే ఉంటుంది లైఫ్ లో అప్ప సైతానుడు సైతానుడు అని భయపడతా ఉంటారు మంత్రాలు ఏంటంటే భయపడతా ఉంటారు వాటిని ఎదుర్కోవడం అన్న విషయం అర్థం చేసుకోరు అన్నట్టు ఎందుకంటే వాడిని నిరాదయలు చేసేడు కాబట్టి నిన్ను నీ చేతులకి యుద్ధాన్ని నేర్పిండు కాబట్టి నువ్వు ఆత్మీయ ప్రపంచంలో వాటికి విరుద్ధంగా యుద్ధం చేయకపోతే ఆత్మీయ సామ్రాజ్యాలని నువ్వు సంపాదించుకోలేవు అవి సంపాదించుకోకుండా వాడు వాళ్ళందరినీ ప్రపంచంలో మనుషులు మోసగిస్తున్నాడు ఎట్లా మోసగిస్తున్నాడు ముఖ్యంగా గోగు మా అను వారిని వాడు పోగు చేస్తున్నాడు ఈ గోగు మాగోగు అని వారిని పోగు చేస్తున్నాడు అయితే ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే మనం ఇది ధ్యానిస్తున్నాం ఈ టైంలో యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ వచ్చేసినాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వీడియోస్ రిలీజ్ అవుతాయని రోజుకి ఎన్నో వీడియోస్ రిలీజ్ అవుతాయని చూస్తున్నాను కొన్నిటిని అందరూ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలలో ఎట్లా ఎట్లా వస్తుంది రష్యా రష్యా వస్తేనే గోగు వాళ్ళు చెప్తున్నారు కానీ మనకు తెలుసు రష్యాకి దీనికి సంబంధమే లేదని ఎందుకంటే పాతవి గతించి సమస్త కృతమైన అన్నాడు కాబట్టి ఈ గోగు మా గోగు ఎవరు అనేది ఇక్కడ మనం వారి సూచనని వాటికి సంబంధించిన చిహ్నాలని గ్రహించగలుగుతున్నాం లెక్కకు సముద్రకు ఇసుకవలే అంటే వీళ్ళంతా మతపరమైన క్రైస్తవులే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న అయితే వీరు వీరందరినీ దుష్టుడు గోగు చేసి అంటే వీళ్ళని కదా వారిని మోసగించి మోసపరిచి అంటే వీళ్ళు మోసపోయిన సంగం గోగు మా గోగు అనేవాళ్ళు చూపించిన గతంలో గోగు మా గోగు అంటే సర్పము తేళ్లు అనే అర్థం గోగు అనేవాడు సర్పము మా గోగు అనే వ్యవస్థ అది అది ఒక మనిషి కాదు గోగు అనేది ఒక మనిషి పేరు మా అనేది ఒక స్థలము లేక ఒక వ్యవస్థ ప్రపంచాత్మక ఎందుకంటే నలు దెక్కల నుంచి జమ చేయబడ్డ గుంపులు అన్నట్టు కాబట్టి అనేది సర్పానికి సాదరిశము మా అనేది తేళ్ల గుంపులకి సాదశం లేక మిడతల గుంపులకు సాదరిశం ఇవి వచ్చి ఒకసారి అటాక్ చేస్తే గడ్డి పచ్చదనము అంత తినేస్తే గడ్డి పచ్చదనము అంతా మతపరమైన క్రైస్తవులకి సాదృశ్యం అంటే నీతి మంతులుగా జస్ట్ ఒక ఆదివారమే ఒక రెండు మూడు గంటలు పరిశుభ్రంగా కనిపించేవారు సోమవారం నుంచి లోకాతీతంగా యధావిధిగా శరీర కోరికలు తీర్చుకుంటూ వ్యాయామాలను తీర్చుకుంటూ జీవించేవారు జస్ట్ నామకరణ క్రైస్తవులు అంటారు వీళ్ళని వీరు ఎవరిని మోసపరచడానికి ఎవరి మీద యుద్ధానికి వాళ్ళు బయలుదేరిండే ఇక్కడ మనం అప్పుడు తీసుకుంటున్నాం అయితే ఆ మనకు తెలుసు బైబుల్ అంతటా నాలుగు గుంపులని బైబుల్ అంతటా నాలుగే గుంపులు విశ్వాసలేవిధ కానీ వారి యుగ సమాప్తి చివరి అంచుకొచ్చేటప్పటికి వారు ఎట్లా తయారైనారు అంటే కొందరు సర్పముల లాగా సర్పంబ సర్ప సంతానం అనడానికి ఆ వాటి సమీ ఏ స్లోకే సర్ప సంతానం అని కొందరిని ఆ గుంపుని మనము పబ్లిక్ లా డైరెక్ట్ గా చెప్పలేము కానీ పాత రికార్డింగ్స్ ఎవరికైనా ఊపికమంటే డౌన్లోడ్ చేసుకొని వినండి వీళ్ళంతా మతస్థులు లేక మతాన్ని ప్రబోధించేవారు మతాన్ని ప్రోత్సహించేవారు డైరెక్ట్ గా చెప్పలేరు ఇంకా నేను తర్వాత అందుకే సర్ప సంతానం అని ఎవరి గురించి మాట్లాడేట్టు బాప్స్ యోహను ఆయన ఎవరికి వచ్చి రాబో శిక్షని తప్పించుకోవడానికి మీకు ఎవరు బుద్ధి చెప్పింది దాన్ని ఎవరి గురించి మాట్లాడేయం ఇప్పుడు నేను ఇండైరెక్ట్ పిలుపుడించిన మీకు నేను కాబట్టి సర్పములు వీళ్ళంతా లీడర్స్ రిలీజియస్ లీడర్స్ చెప్తున్న ఇండైరెక్ట్ గా తీసుకోకుండా అయితే మా అన్నప్పుడు వీళ్ళంతా ఈ రిలీజియస్ లీడర్స్ కి సపోర్ట్ ఉండేవాళ్ళు అన్నట్టు వీళ్ళని పెద్దలు లేక అడ్మినిస్ట్రేటర్స్ అంటారు మతపరమైన వీళ్ళు సేవ్ వీళ్ళ సేవ్ అయిందంటే రిలీజియస్ లీడర్స్ కి సపోర్ట్ అన్నట్టు మేం ఎల్డర్లీగా ఉండే వాళ్ళు అన్నట్టు వీళ్ళు వీళ్ళంతా ప్లాన్స్ చేస్తారు అయితే వీడు దుష్టుడు ఈ రెండు గుంపులని మోసగించి ఎవరి మీదకి యుద్ధానికి పోగైనది వీళ్ళు అర్థం చేసుకోవాలి పోగు అర్థం చేసుకోవాలి ఈ గోగు యుద్ధము గొప్ప జనం మీద పడే చంపడానికి బయలుదేరిన గుంపులు ప్రపంచాత్మకంగా ఇది ఒక్క దేశానికి సంబంధించింది కాదు కాబట్టి గొప్ప జన అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవారు వీళ్ళు ఎవరంటే ఒక పాస్టర్ ని ఎవరైనా కొడుతున్నారంటే దూషిస్తున్నారంటే సపోర్ట్ గా నిలబడే వాళ్ళు కానీ కాదు మూడు మంది చర్చి లో ఒక పది మంది చర్చి లో కొనికి వీళ్ళు తమాష చేస్తూ ఉంటారు గాని పోయి విడిపేయాలా పాస్టర్ ప్రొటెక్ట్ చేయాలా అన్న గుణగణం ఎప్పటికీ రాదు ఎందుకు చెప్పండి మన ప్రభుని వాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన బోధించి ఐదు రెంటల రెండు చేపలు పంచి పెట్టిన హస్తాలు అవి తిన్న హస్తాలు ఆయనకి వ్యతిరేకంగా రాళ్ళు రవ్వడానికి ప్రయత్నించారని స్టెఫెన్ జీవితంలో అది మనం చూస్తూ ఉంటాం అంటే ఈ గొప్ప జన ఏందంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉంటారు జస్ట్ తమాషా చూసే గుంపు అన్నట్టు వీళ్ళు ఎప్పుడైనా కానీ యాజకులు ఆ యొక్క మతస్థులు పెద్దలు వాళ్ళందరూ ఆ స్త్రీని పట్టుకుని వచ్చినారు వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని తక్కిన వాళ్ళందరూ గొప్ప జనం ఏం చేసినారు కామన్ మేన్ అంటారు కామన్ పీపుల్ అంటాం వాళ్ళని ఇంగ్లీష్ రాళ్లు పట్టుకుని రెడీగా ఉన్నారు అంటే ఎవరు తీర్పు తీరుస్తారు ఇక్కడ స్టెఫెన్ విషయంలో అదే జరిగింది పౌలు విషయంలో అట్లనే జరిగింది ప్రతి దశలో మనం అవి చూస్తూ ఈ రోజు ప్రపంచాత్మకంగా జరుగుతుంది కాబట్టి ఈ సర్పంలేని తేళ్ళని వీళ్ళంతా మతస్థులు చర్చిని కంట్రోల్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ గొప్ప చిన్న సమపము అంటే ఇప్పుడు ఇంకా తేటగా చెప్పాలంటే కాంగ్రిగేషన్ సంఘస్థులు కూర్చుండే వారు వారి మీదికి బయలుదేరిట్రు ఎందుకో తెలుసా వీళ్ళందరూ గొప్ప జన సమూహములు ఎప్పుడు గుర్తిస్తారు తెలుసా ఈ మొదటి రెండు మూర్పులు మమ్మల్ని మోసగించి చివరికి వచ్చేటప్పటికి వారి బోధలో మార్పులన్నీ అప్పుడు గ్రహిస్తారు వారు ఇంతకాలం మేము మోసపోయినని వీరి బోధ చేత కాబట్టి గోగు మా గోగుల యుద్ధము మోసానికి సంబంధించింది అబద్ద బోధకు సంబంధించింది దయ్యంలో బోధకు సంబంధించింది ూల బోధకు సంబంధించింది నికోలైతుల బోధకు సంబంధించింది యజేలు బోధకు సంబంధించింది ఆ బోధి తాజా మన్నాని తాజా మన్నాని ఇవి చారములు లేని ఆహారము అని దానిమీద నిద్ర మొప్పి దేవుడు తల్లి తినాల్సిన ఆహారాన్ని వీరికిస్తే అవి విరక్తి చెందినరు వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయి అటువంటి గొప్ప జనం అన్నట్టు కానీ ఒకనొక రోజు ఆ మన్నా బంద్ అయిపోయినప్పుడు అప్పుడు వాళ్ళు ఏడవలసి వస్తుంది ఇంతకాలము ఈ సత్యం నేర్పొస్తే దాన్ని ధృవీకరించడమే ఈ బోధని స్వీకరించట్ల పూర్తి మే ఈ రోజు చూపిస్తే కొన్ని వాక్యాన్ని చూడండి బహు ఆశ్చర్యంగా ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ కొంత ఉపోద్ఘాతంగానే నేను మీకు చూపిస్తా ఉన్నాను అయితే ఈ గోగు మా గోగులు ఏ రీతిగా ఈ గోపాజన సమూహం అంటే ఆత్మీయ సగం సత్యం సగం అర్థంలో ఉన్నట్టు మనం చూస్తాం ఎందుకంటే వాళ్ళు కొత్త రక్షణ పండి బాస్పతి రోజునంత హుషారుగా వాళ్ళు క్రమేణాగా ఉండరు ఒకప్పుడు చేసినంత రీతిగా ప్రార్థనలు ఎలా ఉండరు ధీమాగా ఉంటారు నాకేం కావట్లేదు నేను అమాంతంగా ఎత్తపడతానులే అన్న బోధలో ఉన్నవాళ్ళు కానీ ఎస్కేప్ అమాంతంగా ఎత్తపడడం అంటే నేను ఏ శ్రమను చూడకుండా ఎస్కేప్ అయిపోతాను అనుకుంటున్నాడు కానీ మన ప్రభు చివరి వర్గ శ్రమను అనుభవించింది శిష్యులందరూ చివరి వర్గ శ్రమలు అనుభవించింది ఆ ప్రభువే తన నోటిన చెప్పిండు అంత వరకు సహించిన వాడే పర్లవరాజల్లో పోవుడు నేను అంత వరకు సహించను మధ్యాహ్నం వెళ్ళిపోతా అనుకునేవాడు ఎట్లా చెప్పండి కాబట్టి ఇటువంటి బోధలను అన్నిటి తెచ్చుకొని పులిసిపోయింది మతపరమైన జీవితం అట్లా మోసగించే వాడు ఈ యొక్క గోపా జన సమూహాన్ని ఆ మూసం వలన వాళ్ళు నశించిపోతున్నారు కానీ ఎప్పుడైతే ఒక నాలుగో గుంపు గురించి మనం ఎన్నిసార్లు చెప్తా ఉంటాం కదా వారిని లక్ష నలబ నాలు మంది అంటారు ఎందుకు లక్ష నాలుగు నాలుగు మంది అన్నాడంటే బైబిల్ లో మనం చూసినాము పన్నెండు ఇరునాలు పెద్దలు పరలోకంలో దేవుని సరిధన ఇరునాలు పెద్దలు సింహాసాలు ఉన్నాయి వారి కిరీటాలు ఉన్నాయి అంటే ఆ ఇరునాలు పెద్దలు వారికి రకరకాల ఆత్మీయ సామ్రాజ్యాల మీద అధికారం ఇచ్చింది దేవుడు వాళ్ళ వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు నీకు అనేకమైన విషయాలు వాళ్ళు బయపరుస్తూ ఉంటారు సాధ్యం ఇటువంటి బోధ లేదు కదా అందులో ఆ ఇరాలు పెద్దలలో ఉపమాన రీతిగా వాళ్ళు ఒక పర్టికులర్ మనిషి కాదు వాళ్ళ ఒక వ్యవస్థ పాత ని పొందిన పన్నెండు మంది గోత్రిక్కులు వాళ్ళు కాదు అది ఆ గోత్రిక్కున్న పేర్లని అర్థం చేసుకుంటే ఆ అర్థాన్ని బట్టి మనం గ్రహించగలము వాళ్ళు ఎటువంటి భక్తులని అదే రీతిగా పన్నెండు మంది అపోస్తలలు వాళ్ళ పేర్లను బట్టి కాదు కాని వారి వ్యవస్థ వారి సేవా పరిచయలకు సంబంధించినట్టు మనం వాటిని చూస్తుంటాం కాబట్టి ఆ సింహాసన కూర్చున్న వారు ఆత్మీయమైన సహవాసంలో ఉన్నవారు అంటే 12 ఇంటూ పన్నెండు పన్నెండు గోత్రికలు పన్నెండు మంది అప్పోస్త్రలు పన్నెండు ఇంటూ కలిపితే మనకి రీతిగా చెప్పాలంటే పన్నెండు చిన్న ప్రవక్తలు ఇంకో రీతిగా చెప్పాలంటే ఇంకొక దశలో పన్నెండు ప్రవక్తలు పన్నెండు మంది అప్పోస్త్రలు పన్నెండు ఇంటూ పన్నెండు కాబట్టి లక్ష మంది ఎవరు అంటే వీరు అపోసలు మరియు ప్రవక్తలు ఏసిన పునాదుల మీద కట్టుకున్న గోడలు వంటి వారు అనేది వాక్యం అది నేను మీకు చూపించిన గతంలో అయితే సరే రాష్ట్రు పత్రిక అది తర్వాత ఖచ్చితంగా ఈ రోజు కూడా మనం చూడగలం ఆ కాబట్టి నేను త్వరగా వీటన్నిటిని మీకు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను కొంత ఈ యొక్క స్క్రీన్ షేరింగ్ కూడా పెడతాను ఈ రోజు స్క్రీన్ షేరింగ్ పెట్టి మీకు అవన్నీ చూపించడానికి ప్రయత్నిస్తా ఉంటాను చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథంలోని విషయాలను మనం చేస్తాం ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఇరవై పద్యాప్తం భూమి నలు దిశల మీకు కనిపిస్తున్న స్క్రీన్ ఇక్కడ భూమి నలు దిశల జనములను లెక్కకు సముద్ర ఇసుక ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్దేట వాడు బయలుదేరను ఇది ఎప్పుడూ ఆరంభమైంది రెండు వేల కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది తొమ్మిదో భశంలో ఈ గోగు అంటే సర్పములు తేళ్లు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును పరిశుద్ధుల శిబిరములు అంటే చర్చస్ దాని తర్వాత పట్టణము అంటే మనకు తెలుసు ఎరుశలేమని ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా ఇది ఆత్మీయ ఎరుశలేము పరమ ఎరుశలేమని గ్రహించాల పరిశుద్ధుల శిబిరం అంటే క్రైస్తవుల సంఘాలు అని అర్థం చేసుకోవాల వీళ్ళు భూమి అందంతా వ్యాపించి ఈ క్రైస్తవ సంగాలను ఆత్మీయ లేక ఆత్మీయ ఇష్ట్రాలు లేక పరమ యరుశలే మనం వారు ముట్టడి వేసి ఏం జరుగుతుంది అంటే ముట్టడి వేయగా ఏం జరుగుతుంది అని మనం తెలుసుకుంటున్నాం అంటే వాళ్ళు ఆల్రెడీ రెండు వేల సంవత్సరం ముట్టడి వేస్తున్నారు కానీ రెండు వేల సంవత్సరాల బోధ ఈ రోజు లేదు చర్చలో అంటే ఇది ఆత్మీయ పోరాటము మనం యుద్ధం చేయాలా అపోస్ల బోధ ఏంటంటే యుద్ధానికి సంబంధించి ఆత్మలు దృష్టికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన వారు వీరు వాళ్ళు చేస్తే రోగులు స్వస్థపరచబడ్డారు అది విజయం పొందడం యుద్ధంలో వారు వారు ప్రార్థన చేస్తే ఆ పాపాలన్నీ మనుషులు నష్టాలు వచ్చేవారు అది యుద్దం అంటే సైతాన్ని చర్యల నుంచి వాళ్ళందరినీ బయటికి తీసుకొని రావడం రోగులను స్వస్థపరచడం దయ్యాలను వెలగొట్టడం దయ్యాలు మనుషుని కబ్జా చేసుకూర్చుని రెండు కొన్ని వేల సంవత్సరాల వాటి నుంచి మనుషులు విడుదల కల్పిస్తున్నారు ఇది యుద్ధం కాబట్టి చర్చ్ ఆ పని చేయడం మానేసి జస్ట్ మంచిగా పాటలు పాడుకోవడంలో గంభీరంగా మ్యూజిక్ వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ ఎంత ఎంతగానో వ్యూస్ ఉన్నాయి ఎంతకైనా లైక్స్ ఉన్నాయి ఇట్లా ఎంజాయ్ చేసుకుని కాలం అంతా వృధా చేసుకుంది చర్చ్ తప్పలేదు పాడుకోవడం దేవుడిని ఆర్థించాలని వాక్యం కానీ ముఖ్యమైనది ఏంటంటే యుద్ధం ఇది ఆత్మీయ పోరాటం ఆత్మీయ పోరాటం ఇది ప్రకటన ఎఫ్ఎస్ఎస్ రాష్ట్ర పత్రిక ఆరోధ్య మనం చూస్తున్నాం పోరాటంలో పాల్ మొదలే తు చర్చ్ కాబట్టి నిజంగా కళ్ళకు కనిపించే యుద్ధం జరిగినప్పుడు వారు దాంట్లో చిక్కబడినట్టు వాటి వీళ్ళంతా ముట్టడి వేయబడరు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ ముట్టడి వేసినప్పుడు ఏం జరుగుతుంది మనం గతాలు విపించను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్న వాక్యాలు ఇవన్నీ అంటే అంటే ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అంటున్నాడు సెవెంటీన్ ఇయర్స్ క్రితం నుంచి చూస్తున్న వాక్యాలేవి గొప్ప జన సమూహము పట్టబడతారు ముట్టడి వేయబడతారు అది హైదరాబాద్ పూరకు సంబంధించిన బోధ హైదరాబాద్ బూరలో ఎట్లా పట్టాపడతారు వీళ్ళని ఎట్లా హంటింగ్ చేస్తారు సర్పములు తేళ్లు ఎట్లా హంటు చేస్తారు వీళ్ళని పోయేవాడు ఉదయేసినట్లు ఎట్లా వాడిని వీళ్ళలో పడతారు వీళ్ళు చేపలు వలలో పడ్డట్టు దొరుకుతారు ఇవన్నీ నేను చూపించిన వాక్యాలతో పాటు గ్రాల్లో వాళ్ళు ఎట్లా చిక్కబడినారు దర్శనాల నేను మీకు చూపించిన కాబట్టి వీళ్ళందరినీ వాళ్ళు పండించుకొని పోతున్నారు అన్న విషయం అర్థం చేసుకోవాలి మనం ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ కానుకలు దొరకవు అందుకు వాళ్ళని ముట్టడి వేస్తున్నారు వారి కానుకల మీద ఆశ్రయించిన వారు కాబట్టి ఈ ముట్టడి వేయగా ఏం చెప్పండి చాలా మంది మరణిస్తారు ఐదవ బురలో ఈ తేళ్లు లేక మిడతలు అవి తేళ్ల తోకల వంటి తోకలు వాటికి ఉన్నవి సింహపు ముఖంల వంటి ముఖాలు వాటికి ఉన్నాయి స్త్రీ జడ వంటి జడ ఐదవ బురలో కాబట్టి స్త్రీ జడ వంటిదంటే ఇది మతపరమైన జీవితం తేళ్ల తోకలు వంటి త్రోకలు ఉన్నాయంటే అవి సర్పాలు అవి తేళ్లు ముఖం చూస్తే సింహము అంటే గర్జించే సింహము అది సర్పానికి సాదృశ్యం కాబట్టి ఈ రెండు గుంపులు గొప్ప మీద పడి తినడం అని చంపడం జరుగుతుంది అన్నారు చూపించిన గతంలో కాపరులు గొర్రం వాటిని చంపుకొని తిన్నారని వాక్యం ఇవన్నీ ఎందుకు ముందుగానే రాబడ్డాయి అనేది ఈ రీతిగా మనం వీటిని చూస్తలేము అంత మెకానికల్ గా అయిపోయిన గ్రహిస్తారు జీవితం అంటే ఎంటర్టైన్మెంట్ కంఫర్ట్స్ సంతోషంగా రూపాల్లో జీవించాలా అని అనుకుంటున్నారు కానీ ఎవరు గుర్తు తెలియని సమయంలో జలపల్ల నుంచి వారిని విషయం గ్రహించలేకపోయినారు ఏం కాదులే మా పని కాబట్టి ముందు ఈ గొప్ప జన సమూహము అందరు అవుతారు ఈ వాక్యం ప్రకారం ముట్టడి విషపు ఈ గోగు మా యుద్ధంలో గొప్ప జనం అందరు మరణించి తర్వాత దేవుని సన్నిధికి వస్తారు దాని తర్వాత దేవుడు ఈ సర్పంలని తేళ్లని శాశ్వతంగా నడకానికి పడేస్తాడు చూడండి త్వరలోకము అగ్ని దిగువచ్చి వారిని దహించని ఎవరిని గోగు మహా గోగుని అంటే సర్పంలని వారిని మోసపరిచిన అపవాది చూడండి ఇప్పుడు అగ్ని గంధం గంధ కూలు గల గుండంలో పడవేయబడను అచ్చట అక్రూరము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారి యుగ యుగంలో రాత్రి భాగంలో బాధింపబడతారు కాబట్టి ఇక్కడికి ఈ ఈ యుద్ధం తర్వాత ఏ దేవుడు గోగు మాగోగు గోగు అని వారిని శిక్షిస్తాడు అనేది మనం అక్కడ చూస్తా కాబట్టి ఇప్పుడు కొన్ని వాక్యాలు వీటికి సపోర్టివ్ గా చూపించి మొదటిదిగా ఎహెచ్కెల్ గ్రంథము ముప్పై అధ్యాయం ఎందుకంటే గోగు మా సంబంధించిన యుద్ధము ముప్పై ఎనిమిదో మనం చూస్తున్నాము ని వాటి సంపూర్ణత మరి కొత్త ప్రకమ గంధము ఇరవై అర్థములని మనం చూస్తా ఉన్నాం వాటి క్లుప్తంగా నేను వాటి అర్థాలు విన్న చిన్న పరంగా చెప్పబడ్డాయి కాబట్టి ఇప్పుడు ముప్పై ఐదవ అధ్యాయం చూడండి కేసుకల్ గంధము ముప్పై అధ్యాయంలో ఆ మరియు యోహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు లేదని నరపుత్రుడ శరు పర్వతం వైపు నీ ముఖము తిప్పుకొని దానికి దానికి మాట ఎత్తి ఇలాగో ప్రవచింపు ప్రభువు యహో సెలవిస్తుంది ఏమనగా శయ్యూరు పర్వతమా నేను నీకు విరోధిని విరోధినైతే నీకు నా హస్తం నీ మీద చాపి నిన్ను గాను చేసేది అయితే ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరింది అనేది నేను చూపించిన ముప్పై ఐదవ ఇక్కడ చాలా థియేటర్ ఉంది పర్వతం ఎంతమంది తెలుసు షయ్యూరు పర్వతము ఏషాగుకి సంబంధించింది కదా యదో మీలకు సంబంధించింది కాబట్టి ఏషాగు ఎర్రని అంటే ఎరుపు తేళ్లకు సాదృశం కాబట్టి ఈ ముఫై ఐదవ అధ్యాయం అంతా దేవుడు ఎందుకు తేళ్లని శిక్షించబోతున్నాడు ఆకాశవాణి అగ్ని చివరి అందరినీ కాల్చివేస్తుంది అని చెప్తుంది కదా అదే రీతిగా అగ్నిగుండంలో పడ ఎందుకంటే ఏషాగు సంతతి వాళ్ళు ఇసల్పల్లికి చేసిన అన్యాయాన్ని బట్టి అంటే ఏషాగు తేడు తేళ్ళ తేళ్ల వంటి వాడైతే ఇసల్పల్లి గొప్ప జన సమూహం వంటి వాడు వారిని ఏ రీతిగా హింసల పాలు చేసినదే ఐదవ పూలకి సంబంధించింది అదే రీతిగా ముప్పై ఆరో అధ్యాయం చూడండి ముప్పై ఆరో అధ్యాయులు ఇది యేజక గ్రంథము ముప్పై ఆరవ ఐదవ శాలో ప్రవైన యువ సెలవిస్తుంది మనగా సుష్ట హృదయలై నా దేశంను హీనముగా చూచి దూపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది శ్వాసమని దాని శ్వాసాన్ని స్వాధీన పరుచుకుని ఏదో మీలందరిని బట్టి శేషించిన అన్య జనములను బట్టి రోషాగ్నితో యుద్ధము మాట యథార్థముగా మాట ఇచ్చి ఉన్నారు ఏది వారిని శిక్షించబోతున్నానని చెప్తాడు ఇక్కడ ఏదో మీలు అంటే మళ్ళా ఏషావు సంతతి వారే ఏదో వారు ఏదో మైస్ అంటే కాబట్టి ఏషావు సంతతి ఏషావు దేవుడు హింసించబోతున్నాడు ఎందుకంటే వారు ఆయన దేశం హీనంగా చేసుకు దాన్ని హీనంగా చేసి దూపుడు సుమగా మార్చుకున్నారు వీళ్ళు అంటే గొప్ప జన సమూహంలోని వారిని నోచుకున్నారు ఈనంగా అంటే మీరు మీ బాధ్యత కథలు తీసుకురావాలా మీ బాధ్యత డబ్బులు తీసుకురావాలా మీ ఆస్తి అంతా తీసుకొచ్చి ఇవ్వాలా వాళ్ళు ఏమో ధనికలు లేకపోతున్నారు వీళ్ళేమో పేద లేకపోయి కింద కూర్చోకపోతున్నారు చూపించిన బైబిల్ అంతటిలో చర్చి క్రింద కూర్చున్న వాళ్ళందరూ యాజకులు కావాలా బైబిల్ వాక్యం కానీ వీళ్ళు ఎవ్వరు చేయరు చర్చి స్థాపికులు కూడా సామాన్య ప్రజలని యాజకులుగా కానియ్యారు ఎందుకంటే వాళ్ళు సామాన్యు యాజకు లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళకి డ్రైవర్ రావు అందుకు ఎవరిని కూడా సమస్త శిష్యులుగా చెయ్యరు అన్నట్టు కాబట్టి వారిని హీనంగా చేసేస్తారు నీచంగా చేసేస్తారు వారు సొమ్మంతా లాభం వీళ్ళు కాబట్టి ఇప్పుడు ముప్పై ఏడవ అధ్యాయంకి వచ్చినప్పుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటారు ఇక్కడ హీనంగా చేసి వారిని దోచుకున్నప్పుడు అంత పొగట్టుకొని దుఃఖంతో వారు దేవుడు సరిదికి వస్తారు అప్పటికే వారందరి మీద కత్తులు కుట్టాయని చూపించిన గతంలో వాక్యం బలిపీఠపు క్రిది ఆత్మలు అన్న వాక్యం మనం రికార్డింగ్స్ ఓపెన్ చేసి చూడండి అక్కడ వాక్యాలన్నీ చూపిస్త చూపించినప్పుడు ఎట్లా గొప్ప చిన్న సమయం మనం అనేది బహుతేటగా ప్రభు మారి అక్కడ చూపిస్తున్నాడు అయితే క్లుప్తంగా ఈ ఒక్క వాక్యాన్ని చూపించేస్తే ఈ రోజుకి ముఖ్యమైన ఈ యొక్క గోగు మాగులకు బోధ ముగించినట్లే ఇలా దేవుని చిత్తం అయితే దీన్ని మనం కంటిన్యూ చేస్తాం లేదంటే ఇరవై అధ్యాయాన్ని ముగించుకొని మరి ముందుకు వెళ్ళిపోతాం ఆ రిలీజ్ నాకు ఇంతవరకు రాలేదు ఈ రోజుకి కూడా లేదు వస్తుంది ఆశపడుతున్నాకి ఇంతవరకు రాలేదు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు ఎహెచ్కేల్ కింద ముప్పై అధ్యాయంలో ఇక్కడ ఎహెచ్కేలు అంటే గొప్ప జన లక్ష మందికి ఉపమాన రీతిగా చూపించబడ్డ ఒక ప్రవక్త అయితే గొప్ప జన సంబంధంకి ఏం జరగబోతుంది సర్పంలి ఏరీతిగా గొప్ప జనాన్ని హింసించబోతున్నాయి వారి అంత వారి సంపాదన అంతా ఎట్లా వాళ్ళందరూ మరణించాక వాళ్ళు తిరిగి ఎట్లా ప్రభు సన్నిధికి వస్తారు అని చెప్పబడిందే ముప్పై అధ్యాయం ఇది చాలా కాంట్రవర్షియల్ అధ్యాయం బైబుల్ అంతటా ఇంటర్నెట్ లో అందుకే ఇంటర్నెట్ చూసే వాళ్ళు బహుళ మోసపోకుండా ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు అంటే అందుకే మనం వాటిని బహు జాగ్రత్తగా ధ్యానం ఇచ్చాలా వాటిని చూసినప్పుడు బైబుల్ మీద చెక్ చేసుకోవాలి చెప్పింది కరెక్టా కాదా లేకపోతే మోసం పోతాం అదే విశ్వాసం అనుకుంటాం గానీ ఉన్నది పోతుంది ఇక్కడ ఏడవ ముప్పై అధ్యాయంలో దీని ఏమంటాం ఇంగ్లీష్ లో వ్యాలీ ఆఫ్ డ్రైంగ్ హోమ్స్ అంటాం లేక ఎముకల లోయ అంటాం ఎముకల లోయ ఇది చాలా పవర్ఫుల్ ప్రవచనం దీన్ని ప్రపంచం తప్పుగానే అర్థం చేసుకుంది చర్చ్ ఈ కూడా అన్ని చర్చి ఒకటి కదోడు గారు ప్రతి చర్చ్ తప్పగానే అర్థం చేసుకుంది అందుకే నేను చెప్తా ఉంటాను మనం చర్చ్ సిస్టమ్ కాదు చర్చ్ అనేది అది యుద్ధము లేక యుద్ధ పోరాటము పాటలు పాడుకోవాలో తప్పలేదు వర్షిప్ చేసుకోవాలో తప్పలేదు కానీ యుద్ధం కూడా చేయాల యుద్ధం చేయకుండా ఎందుకంటే పాకష్టాలలో ఒక వారములు దీని ఎదుట నిలబడలేవు అని చెప్పి ఇది యుద్ధం కాబట్టి సంగమం అనేది యుద్ధానికి సంబంధించింది యుద్ధం చేస్తే నిన్ను కాపాడుకోవడం కొరకు నీ కుటుంబితులని సంబోధించుకోవడానికి కొరకు నీ సంఘాలని సంపాదించుకోవడం కొరకు నువ్వు దుష్టికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉండాలా కాబట్టి ఇక్కడ ముప్పై ఏడవ ధ్యాయంలో హెచ్కేలు గొప్ప గొప్ప జన శ్రమ కలిగింది వాళ్ళు ఏరీతిగా మరణించు వారిని ఎట్లా ప్రపంచంతో తీసుకుని రావాలా అన్న చెప్పబడ్డ ప్రవచనమే ఇది కాబట్టి హేచ్కే లు మందికి సాదృశ్యం ఒక ఉప్మా రీతిగా నీడ వంటి వాళ్ళని కూడా చెప్పొచ్చు మనం కాబట్టి ఇప్పుడు ధ్యానించండి యహోవ హస్తము నా మీదికి వచ్చాను మనం కూడా ప్రార్థన చేయలేదు ప్రభు నీ హస్తం నా మీద వచ్చిందైనా అని చెప్తున్నా ఆ రీతిగా ప్రార్థన చేయకపోతే మీ మీదికి హస్తం నీ మీద హస్తం యహోవ హస్తం లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా కామేనా నువ్వు చెల్లబడతా ఉంటే దృష్టిని హస్తం నీ మీదకి వచ్చిందంటే యోగ జీవితంలో ఎట్లుండే భయంకరంగా ఉండే కదా కాబట్టి యహోవ హస్తము నా మీదికి వచ్చాను నేను ఆత్మవశ ఉండగా చూడండి ఇప్పుడు ఇది దేవుని యొక్క ఆత్మ సంపూర్ణంగా నీలో నివసించాలంటే ఆయన హస్తం నిర్మితికి రావాలా నేను ఆత్మవశ్ణయి ఉండగా యహోవ నన్ను తోడుకొని పోయి ఒక లోయలో నన్ను దింపెను ఎంతమంది జ్ఞాపకం ముందు ఇయర్స్ కింద నేను చెప్తున్న వాక్యాలలో ఈ లోయలనే ఎప్పుడు యుద్ధాలు జరుగుతుంటే తెలుసా మీకు బైబిల్ అన్ని లోయలైన యుద్ధాలు ఎందుకంటే ఎవడు కూడా కొండల మీద యుద్ధాలు చేయరు లోయ అంటే భూమిలో ఉంటారు కదా భూమి భూమి ప్రాంతం భూమి లెవెల్ అంటారు లోయ అయితే ఎప్పుడు యుద్ధాలు లోయలు జరుగుతూ ఉంటాయి మనుషులు హతం కావడానికి కూడా లోయలనే జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ మనం ఏం చూసినామంటే దేవుని యొక్క ఆత్మ హెహెచ్కేల్ని తీసుకొని పోయినారు ఎక్కడ తీసుకొని పోయినప్పుడు ఎముకలతో నిండిన ఒక లోయ అంటే ఊహించుకోండి ఎంత పెద్ద లోయా ఉండాలా ఎంతగా ఎముకలు నిండి ఉండాలా ఆ ఎముకల లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించు చుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడిను అవి కేవలము ఎండిపోయినవి అంటే మరణించిన వారి వీళ్ళంతా మరణించి వారి శరాలన్నీ కృషించిపోయి వారి ఎముకలు మాత్రం ఉన్నాయి మూడవ వచ్చానికి వచ్చినప్పటికీ దేవుడు నేర్చుకేల్కి ఒక విషయానికి ఏంటంటే ఆయన నరపుత్రుడు ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా ఇది మీకు అర్థమైతే మీ సేవ పరిచర్య ఎక్కడికో వెళ్లిపోతుంది నేను చాలా అయిగా దీన్ని గ్రహించిన ఈ వాక్యాన్ని అందుకే నేను తరచుగా మీకు చెప్పేది ఒకటే విషయం మీరు ఇన్ని సత్యాన్ని తెలుసుకొని ఇంటిదే కూర్చుంటే మీ పిలుపు వృధా మీ కళలు ముగించుకుంటారు మీరు ఎవరు కూడా అకాలంగా సమాధి తోటలకు పోవడానికి వీల్లేదు అనేది నా యొక్క ప్రార్థన ప్రతిరోజు అనేది ప్రార్థన చేస్తాను ఎవరు కూడా వాళ్ళ పిలుపులని వేస్ట్ చేసుకోకుండా సమాధి తోటకు పోవడానికి వీల్లేదు అసలు మీరు సమయ తోటకి పోనే పోవద్దు అటువంటి ఆలోచనే రావద్దు మీకు ఎందుకు అంత శ్రేష్టమైన ఆలోచన లేదు మీకు అనుకు మనని విడకుండా వెళ్ళిపోయాడు దేవుడు అది సాధ్యం అన్నట్టే మనిషికి నీకు కూడా సాధ్యమే కదా మళ్ళీ నీవెందుకు అటువంటి ఛాలెంజ్ తీసుకోలేకపోతున్నావు నీ లైఫ్ లో లేచి వెళ్ళి ఆయన నడకపోతున్నా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా చనిపోయిన వాళ్ళు బ్రతకగలరా చెప్పండి చనిపోయి అది ఎండిపోయిన అవి కేవలం ఎముకలు అయినా అడగల ప్రభు యువోవా అది నీకే తెలియదని నేను కానీ మనకెందుకు చూపిస్తుంది దేవుడు ఇది సాధ్యము అని చెప్పడానికి ఇది సాధ్యము అని చెప్పడానికి అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపైన ఎముకలతో మాట్లాడు ఇట్లా అను ఎండిపోయిన ఎముకల మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభువైన యహో సెలవిచ్చినది మీరు బ్రతుకున్నట్లు నేను మీ జీవాత్మను రప్పించుచున్నాను ఇది అంత చర్మము కప్పి మీకు నరమ నుంచి మీద మాంసము పొదిగించి చర్మము మీ మీదికి అక్కడ మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకు అప్పుడు నేను యోహో మీరు తెలుసుకుందరు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమును ధ్వని ఒకటి పుట్టాను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనేను నేను చూచి చుండగా నరములను వాటి మీదకు వచ్చాను చర్మము కప్పాను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమే లేకపోయాను ఇవన్నీ ఆత్మీయ స్థితిలో ఒక దశ నుంచి ఒక దశకి నీ సేవ పరిచయం ఎటువంటి అని చెప్తున్నాడు స్టార్టింగ్ లో ప్రార్థన చేసే మనుషులు ఆత్మ పాపంలో చచ్చిపోయిన వారే వాళ్ళు బ్రతుకుత పాపం ను యేసు ప్రభు జీవం వాళ్ళకు కానీ వాళ్ళు ఇంకా లేయాలా పాపం నుంచి బయటకు వచ్చినాక లేయాలా అంటే తొమ్మిదో వర్షం చూడండి అప్పుడు ఆయన నరపుతుర జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లు ఇట్లను రఘు ఎహో ఒక సెలవు వచ్చినేమనగా జీవాత్మ నను దిక్కుల నుండి వచ్చి అట్లైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిలి వెడుగుము ఆయన నాకు ఆగేపించినట్టు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు సజీవులై లేచి లెక్కెం పశక్యం మహా సైన్యమై నిలిచేరి దీనికి సంబంధించిన వాక్యాలను నేను చూపించిన గతంలో వీళ్ళంతా గొప్ప జన సమూహము చివరికి ఏ లక్ష నలభై నాలుగు వేల మంది సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే అంటే చచ్చిన వారు పీనువి ఎక్కడంటే గద్దెలు అక్కడ పోగడానికి మన ప్రభు చెప్పినట్లు ఈ రోజు మతపరమైన జీవితం పీనుగలాగా తయారైంది కానీ ఎవరు చెప్తున్నారు వాళ్ళకి నువ్వు పీనుగలాగా తయారైతున్నావు వాక్యము నీలో సత్యం సత్యం రూపకంగా ఉంటేనే నువ్వు జీవింపజే జీ జీవిస్తున్నవాడు నువ్వు మృత్యుడే అట్టాడు ప్రధాన గంద మూడో ద్యాలో నువ్వు మృత్యుడే నీకు జీవం రావాలా కాబట్టి వీళ్ళు ఆత్మలో చచ్చిన వారు ఇప్పుడు శరీర చావబోతున్నారు ఆమెకు ఈ యొక్క గోగు మాగుల యుద్ధానికి సంబంధించిన బోధ అదే ప్రపంచం అంతటా మతపరమైన క్రైస్తవులు సగం సత్యం సాగం అబద్ధంలో ఉన్న వారు అందరూ అవుతారు వాళ్ళందరూ తిరిగి ప్రభు సన్నిధికి వస్తారు ఎప్పుడు వస్తారన్న విషయమే నేను తన చూపిస్తున్నా ఈ వాక్యం ఏం చెప్తుందంటే నీ సేవ పరిచర్యను చచ్చిన వారు అందరు బ్రతకాల అంటే నువ్వు పోయి ప్రకటించడం ప్రవచించడం నేర్చుకోవాలా ఏదైనా ప్రవచించండి మీ కుటుంబాల గురించి మా కుటుంబంలో ఉన్న ఆ యొక్క మరణాన్ని గతిస్తున్నా ఏదైనా మనం ప్రవచించడం నేర్చుకోండి చర్చపడిన మీ కుటుంబీకుల గురించి వాళ్ళందరూ బ్రతకాలాన్ని ప్రార్థన చేయండి వారి జీవితాలు వారి చదువులు గాని వారి ఉద్యోగాలే గాని వారి భవిష్యత్తులే కాని వారి వివాహాలే గాని వారి పరిస్థితులే కాని చర్చపడినట్టుంటే నువ్వు ప్రవచిస్తే వాళ్ళందరూ బ్రతుకుతారు వారిలో జీవితం తిరిగి వస్తుంది వారిలో జీవం పరిశుద్ధాత్మని రమ్మంటే వస్తాడు పరిశుద్ధాత్మను రాకుండా వీళ్ళు ఎవ్వరూ బ్రతకలేదు అయితే గొప్ప జన సమూహము మనల్ని ఎప్పుడు మన వాక్యం సరిగా వినదు ఏదో బ్రదర్ చెప్తారు లే సిస్టర్స్ ఏవో వాళ్ళు ఏదో చెప్తారు నేను చెప్పేది మంచిగానే ఉంటుంది కానీ తలకేమి ఎక్కదు ఎందుకంటే మీకు ఒక సీక్రెట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏ వాక్యం కూడా బైబుల్ వాక్యాలు ఏవి కూడా మన మనసుకి ఎక్కవు ఎప్పటికెక్కవు నుంచి విరుద్ధంగా చెప్తున్నాను నేను నేను నిజంగా చెప్తున్నాను మేము ఎప్పుడు కూడా మీ మైండ్ లో కూర్చోం ఈ వాక్యాన్ని సున్నితంగా సున్నాతంగా మర్చిపోతావు అందుకే నేను ఎన్నిసార్లు చూపించిన వ్యాపోగ్రం వ్యాకోగ్రా పత్రికలో మీరు ఎన్నో వాక్యాలు వింటున్నారే గాని వాటిని మర్చిపోతున్నారు అని ఎందుకరణయినా ఎందుకు మీరు వాక్యం చెప్పబడినంత వరకు అర్థం ముందు నిలబడిన వారు మీ మొహాన్ని చూసుకుంటున్నారు దాని తర్వాత అవతలకి వెళ్ళిపోతున్నారు వాక్యము అర్థం వంటిది దాని ముందు నిలబడితే మీ మొహం ఎట్లందో నీ ముఖంలో మురికి ఉందా ఏముంది బాగుందావా చూపిస్తుంది అది కానీ అది చెప్తుంది నువ్వు సరిగ్గా లేవు అని నీ చెప్తది సరి చేసుకున్నా చెప్తుంది అది చేసుకోవాల్సింది నువ్వే అర్థం కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా గొప్పచేన సమూహము మనం చెప్పే వాక్యము మర్యాద ఏదో ఇవ్వాలి కదా అంటూ నిజంగా తన స్వీకరించి మార్పు చెందని ఇవ్వని చూడాలి ఉదాహరణకి పరశుద్ధాత్మాభిషేకం మనం ప్రకటిస్తే అందరు పొందుకోవాలి కదా పొందుకోవాలా కృపరకు పొందుకోవాలా భాషల వరం పొందుకోవాలా ప్రవచన వరం పొందుకోవాలా స్వచ్ఛత వరం పొందుకోవాలా తొమ్మిది వరాలున్నాయి ఏ వరం నీకు ఉందో నీకు తెలుసా వరాలు లేకుండా నువ్వు ఎట్టి పరిస్థితులు సేవ పరిచర్య చేయలేవు దృష్టి కొట్టేస్తారు సేవలో నువ్వు షేక్ అయిపోతావు నేను జీవనాడిని కొట్టిననుకో నీ పరిస్థితి ఏమైతుంది నీకు డబ్బు రాదు కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటావు తెలుసు నేను ఎక్కడ వీక్నెస్ కొట్టాలని కాబట్టి మన పరిచర్య పరిచర్య అయితే ఈ వాక్యాన్ని ప్రపంచమంతటా ఒకటే రీతిగా అర్థం చేసుకుంటారు మనం చేసుకున్నట్లు కాదు వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇసాన్ నుంచి తరలి వాళ్ళ దేశానికి వచ్చింద ఈ ప్రవచనము దానికి సంబంధించిందంటారు వాళ్ళందరూ చచ్చ బయటికి వెళ్లి వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి తిరిగి వచ్చి కట్టుకున్నారు అదే ఎముకల సంబంధించిన దర్శనం అంటారు ఏమన్నా అతికినట్లుందా అది ఎన్నిసార్లు విన్నాగానే నాకు అనుమానమే అది ఇది ఎందుకు తప్పుకుంది వీళ్ళు చెప్పే బాగా ఇసర్పల్ అందరూ సంవత్సరాలు మొదటిసారి అశులు రాజులు వచ్చిన రెండోసారి బబ్లు చేస్తుంది బబ్ల రాజు వచ్చినప్పుడు రోమా సైన్యానికి వచ్చినప్పుడు అట్లా మూడు సార్లు వాళ్ళు ప్రపంచం తర చెదిరిపోయినప్పుడు చెదిరిపై తొన్న నలభై నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు పోతున్నారు సంవత్సరంలో మన దేశంలో ఉన్న ఆ యొక్క మనిషి అటు ఉత్తర దిక్కులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ చాలా మంది మన దేశంలో మూడు వేల సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు రెండు వేల రెండు ఆరంభించారు బయటికి వెళ్ళి మన దేశం వెళ్ళి కూడా అంటే రెండు సంవత్సరాల చెల్లర మన దేశంలో వాళ్ళు స్థావరం తీసుకుని బ్రతికారు వాళ్ళు అందుకే ఇసల్లికి మన దేశం ఇష్టం ఎందుకంటే మనం వాళ్ళని కాపాడడం అని చూసి మనం సంతోషించడం ఎందుకంటే ఇసారిపల్లి ప్రకృతి సజ్జంగా ఉన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళు ప్రవర్తలకు చనిపిన వారు మన ప్రభుత్వం చనిపిన వాడు అనే కొన్ని శిష్యులను హింసించిన వారు కాని కూడా ఈ కేసులో తెలుసుకుంటేనే కాని రక్షణ పొందరు అనేది ఎప్పుడు ఖచ్చితంగా చెప్తారు లేదు వారికి వేరే విధానం ఉంది ఎందుకంటే ప్రగణ గ్రంథం ఏడవ ఉంది కదా పన్నెండు గోత్రికులు వాళ్ళందరూ రక్షణ పొందుతారు వాళ్ళందరికీ వేరే మార్గం చూపిస్తారు అంటే బోధ ఉంది ప్రపంచం అంతటా వేరే బోధన లేనేలేదు వేరే మార్గం లేనే లేదు ఏసు ప్రభు ఒక మార్గం ఇస్ఆలు ఏసట్టు తిరిగినంటే తమ పాపాలు ఒప్పుకుంటేనే వాళ్ళకి రక్షణ లేకపోతే వాళ్ళు కూడా నరకపోవాల్సిందే కానీ ఎవరు నరకకపోవడానికి ఇష్టం లేదు ముందు అనిల్ రక్షణ పొందాలా రక్షణ ఇస్రాల్ సంబంధించింది వాళ్ళు స్వీకరించాలని వాళ్ళు స్వీకరిస్తేనే రక్షణకు వస్తారు లేకపోతే రక్షణ అనుభవం లేదు అన్నట్టు కాబట్టి ఈ ఇప్పటికీ వాక్యం నేను ఎంక్లో ఈ యొక్క ఎముకల లోయకు సంబంధించిన ఉపమానం ఏంటి అంటే సర్పముల తేళ్లు లేక గోగు మాగో అని వారు గొప్ప జనము అన్న సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న మతపరమైన మనుషులందరినీ మరణానికి అప్పగించడానికి వాళ్ళు భయం అది ఎప్పటికీ ఆరంభమై రెండు అయితే అప్పటికి ఎంత మంది చనిపోయారు అయితే యొక్క గొప్ప సంపూర్తి కావాలి ఏస్ లో చెప్పిన మాట తన సత్య సమీపీ ఎందాక ఉండే వస్తా తీర్పు తీర్చకుంటూ మా నిమిత్తమై మమ్మల్ని అనవసరంగా చంపినప్పుడు వీళ్ళు ఎవ్వరికి ఏం అన్యాయం చంపిన వాటిని వాళ్ళు బలిపిటప్పు క్రింద ఆత్మలు అంటే వారు హతా వారి ఆత్మలు దేవుడి సదలో గోజా ప్రారంభిస్తున్నాయి కేసువాళ్ళు చెప్పిన కొంచెం కాలం ఆగండి సహదాసుల సంఖ్య అంటే ఇంకా కింద ఉంటున్నారు చాలా మంది వాళ్ళ సంఖ్య సంపూర్తి కావాలా మీలాగనే వాళ్ళు కూడా చావాలా దాని తర్వాతనే నేను ఇలా ఒక తీర్పు దాని తర్వాతనే అగ్ని ఆకాశానికి దిగి వచ్చి ఆ యొక్క గోగు మాగోగులు వారిని అందరినీ దహించి వేస్తుంది వాళ్ళందరూ నరకనుకోవాల్సి వస్తుంది అప్పుడు నేను వాళ్ళకి తీర్పు తీస్తా దేవుడు వారికి అభయనిస్తున్నాడు కానీ నేను చెప్పే వాక్యం అనేక పర్యాయం ఒకటే ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చెరపరచుకోవాలని చెప్తాం సమూహానికి ఇవన్నీ చెప్పేవాడు ఎవడు ఎహెచ్కే లే కదా నువ్వు వాళ్ళు స్వీకరిస్తారా కానీ వాళ్ళ ఆలస్యంగా స్వీకరి స్వీకరించే టైకి మనం చెప్పిన బోధన స్వీకరించే టైం కి వారి మెడ మీద కర్తలుంటే ఎన్నిసార్ చూపించిన వాక్యం ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ నేను చూపించబోతున్న ఈ వాక్యాలు గొప్ప జనసంగ ఉపమాన రీతిగా ఎఫ్రామ్ వంటి వారు లక్ష నలభై నాలుగు రీతిగా జూధ గోత్రీకులు ఇవి నేను చూపిస్తే ఇక్కడ అన్ని ఉన్నాయి గానీ నేను ఇవన్నీ చూపించలేకపోతున్నాను ఇక్కడ ఉన్నాయి వాక్యాలు ఏషాగ్రంథం నుంచి మనం వాటిని చూస్తా ఉన్నాము తర్వాత ఇక్కడ దిన వృత్తాంతలో మనం చూస్తాను ఎఫ్రాయి సంబంధించింది రోగులకు సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ వాక్యాలు రెడీగా ఓపెన్ చేసి పెట్టగానే మనకి అంత టైం లేదు చూపించడానికి కానీ నెక్స్ట్ వీక్ వీటిని చూపించేస్తా నేను ఇక్కడ మనం ఏం చూడబోతున్నాం అంటే ఎఫ్రా గొప్ప ఉంటాడు దాని తర్వాత యూధ లక్షా మంది సాదృశ్యంగా ఉంటాడు ఎఫ్రామ్ కి ఎప్పుడు కోపం బైబిల్లో ఎంతమంది సార్ మీరు ఎంతసార్లు వాక్యం నాకు తెలియదు నిజంగా ఆసక్తి అంటే మూడు నెలలకు మూడు నాలుగు నెలలకు ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయొచ్చు అట్లా సంవత్సరానికి నాలుగు సార్ మీరు బైబిల్ కంప్లీట్ చేయొచ్చు ఛాలెంజ్ తీసుకుంటారు ఎవరన్నా సరే అప్పుడు నీకు మూల మూలలో ఏముందో వాక్యం నీకు తెలిసిపోతుంది అవన్నీ నీలో నానిపోతాయి అప్పుడు సంపూర్ణంగా వాక్యాలను నానబడ్డ వాడి జీవితం లాగారితుంది జీవితం అటువంటి జీవితం దేవుడికి ఇవాళ వచ్చేవారు అవ్వడానికి నేను తిరిగి మీకు క్షమించబోతున్నాను అటువంటి కృప ప్రభు మనకందనిషి మనము ప్రార్థన చేసాం కానీ మూసుకోటి పరుషుద్ధులకు ఒక తండ్రి ఇస్రాయులకు ఒక దేవ మీకు వదనాన్ని అయినా గోగు మా గోగులను వారు ప్రభా ప్రపంచం అంతటి నుంచి బయలుదేరుతున్న ఏరంభమై ప్రధాన గ్రంథం అది మిగిలిస్తుంది ప్రభా వీళ్ళందరూ రోజు భయలుదేరి ఈ రోజు వరకు ఈ బిడ్డల్ని ఎంతగానో హింసించినారు ప్రభా ప్రకృతి సహజంగా ఆత్మలో కూడా ప్రభావ వారందరు హతసాక్షులవుతున్నారైనా వాళ్ళందరి నిమిత్తము వీళ్ళు వీళ్ళని శిక్షించబోతున్నారు గోగు మా గోగుల కాబట్టినైనా వీటి గుంపులలో మేము ఉండకుండా లక్షా నలభై మంది గుంపులు మేము ఉండేలాగా మమ్మల్ని అందరినీ వృధునీకరించుకోమని ప్రార్థిస్తున్నాము ఈ లోపండి ప్రత్యేకి వేరు పడి నాచీరు జీవితం గురించి కొంత కలంక మేము జరిగిస్తాం అయినా అవును జీవితం మొదటి మూడు గుంపుల నుంచి బహు దూరంగా ఉండే జీవితం అవునైనా కానీ గొప్ప జనాన్ని ఎట్లన్నా మీ చెంత నడిపించాలా అన్న ఏ పరిచర్య మా పరిచర్య ప్రభా ఎము కని బ్రతకాలా సగం సత్యం సగం అబద్దంలో ఉన్న వాళ్ళని సంపూర్ణంగా చచ్చిన వారిని ఆయన మేము ఈ యొక్క పరిచర్య ముందుకు తీసుకొని పోవాలా దానికి తగిన పరిశుధాత్మ అభిషేకం మాకు దానికి తగిన రూపావలను అనుగ్రహించండి దర్శనాలు ప్రభా కలలు మాకు ప్రతి క్షణం మీతో సంభాషిస్తూనే ఉండాలని భక్తులతో సంభాషిస్తూనే ఉండాలా ప్రభా దేవదేతలతో సంభాషిస్తుండాలా ప్రభావ మీ అనాది సంకల్పం గ్రహించేలాగా ఆ యొక్క ఆ ఆ వాక్యాలన్నింటినీ మేము గుర్తించుకోగన ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టాలా ప్రభావ వాటన్నిటిని అర్థం చేసుకోవాలా ప్రభావ ఇక్కడికి ఈ లోకంలో మేము గొప్ప జనసమూహానికి చూపించాల ప్రభావ మమ్మల్ని రాని యొక్క సర్పంలు తేలి అవకాశం ఇస్తారు ప్రభా ఎట్లైనా గానీ గొప్ప జనాన్ని బయటికి లాక్కడానికి కాబట్టి వీటన్నింటి వారి చూపించే సేవనే ఏబిపిఎం యొక్క సేవనైపోయింది ప్రభుత్వం పదిహేను కాబట్టి ఇది మేము కాంప్రమైజ్ కాకుండా ప్రభుత్వం పరిచర్య చేయాల ప్రభు ఇటువంటి పరిచర్య ఎవ్వరు చేస్తున్నారు ప్రపంచంలో బహు చిన్న గుంపు ఎక్కడైనా కానీ ఆ దేశం మీద మమ్మల్ని అదే రీతిగా మా చిన్న చిన్న గుంపులను ఏర్పరచుకున్నారు మేము అందరం ఆత్మలో కలిసి పెద్ద గుంపుగా అయి ఇవన్నీ వాక్యాలు ఓ ప్రభావ మోషన్ కలిగి ధైర్యంగా భయపడకుండా ముందుకు పోయి వీటన్నిటిని చూపించాలా అందుకు వరకు మాకు ట్రైనింగ్ అయినట్టు వీటి అన్నింటినీ మేము రికార్డింగ్స్ ని ఓపికతో తినాల ప్రభావ బాధితమైన కాకుండానైనా ఈ వాక్యాలను గ్రహించి అసలు మీ సత్యాన్ని ఒక స్టూడెంట్ లాగా ఎగ్జామ్ కి సిద్ధపడినట్టు మేము నేర్చుకోవాలి వీటన్నిటిని బైబుల్ ఫోర్ టైమ్స్ ఒక సంవత్సరంలో ముగించాల ప్రభావ అటువంటి జీవితం మాకు అందరికీ మా లైఫ్ టైం నేను ప్రతి సంవత్సరం నాలుగు సార్లు బైబిల్ ని కంప్లీట్ చేయాలప్పు బైబుల్ ఎక్కడెక్కడ ఏ కూడా ఏ ఏ వాక్యాలు ఏ ఏ ప్రవచనాలు ఉన్నాయో తెచ్చుకొని వాటిని మేము చేయాలపురంగా అవి అవి జరుగుతున్న కాలంలో మేము ఉండాల పరంగా అటువంటి పరిచర్యం మాకు వింటున్న వారి జీవితంలో ఈ యొక్క ఆత్మీయ నేతలను దీపమని ప్రార్థిస్తున్నాం ఆత్మీయ చెవులను దీపమని ప్రార్థిస్తున్నాం ఆత్మీయత వీటిని గ్రహించేలాగా రోషన్ కలిగి పౌరుషం కలిగి మీ పక్షంగా నిలబడేది మీ గొప్ప విడల సేవకులుగా తయారు చేయండి నేను సైతం రాజని తక్కువ నేను అధికారం ఇచ్చిన అవును బ్రహ్మ సర్ప మీకు అధికారం ఇచ్చిన శత్రు బలమంతమైన మీకు అధికారం ఇచ్చినా అటువంటి అధికారాన్ని పోటీసుకొని గుండెకు పోయే సేవకులుగా వీళ్ళందరినీ తయారు చేయండి రాత్రి వారికి మంచి తెచ్చండి మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రతి ఒక్క జీవితంలో విశేషంగా అభివృద్ధికారు జరిగించండి స్వస్థతలు దించేయండి ఆర్థికంగా మేలు పరచండి ఆగిపోయిన మేలు అన్నిటిని అనుగ్రహించండి కుటుంబాలలో ఎటువంటి ఆటంకాలన్న వాటి అన్నిటినీ కేన్సల్ చేస్తున్నారని వేస్తున్నామన్నారు ప్రతి డిలేస్ నితి ఆలస్యాలని క్యాన్సల్ చేస్తున్నామన్నారు గొప్ప దేవ ఈ జూలై నెలలో ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా నీటి కాలంలో అట్టబడ్డ చెట్టు వల్లే వారి అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి ఆర్థికంగా బాహుగా మరి మంచి ఆరోగ్యాలను గ్రహించి మీ పరిచయం కొనకు ముందు నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నార్థించున్నాం తండ్రి మన ప్రభుత్వ ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తరగక గుడ్ నైట్ praise the lord amen praise the lord and the brothers sisters praise the lord and the name of the praise the lord praise the lord praise the lord and your sister praise the lord and the praise the lord and the